సాదనం శ్రీమహాగణాధిపతివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు ఓం భద్రం కర్ణే భీనుమదేవాద్రయ్రాంగైస్తువాసూభి యేమే మహిళాయుస్తి ఇంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వేదా స్వస్తిన పార్క్ష్యోమి స్వస్తి నో బృహస్పతి ఓ శాంతిశాంతిశ్శాంతి పాదవిద విషయాతి తద్విధ లో సో ఈ సెక్షన్ పాఠం వినేప్పుడు చాలా ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది తర్వాత జత్యం ఆఖరిని చెప్తారు మొత్తం సమాజంలో ఎన్ని ఎన్ని భావాలైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా కల్పనామాత్రంగా పరిగణించి వాటిని త్రోసిపుచ్చి వాటి మూలంలో ఉండే ఆత్మతత్వం ఒక్కటియే సత్యము అని నిరూపిస్తారు ఆ నిరూపణ కొంత క్రిటికల్గా సూక్ష్మంగా ఉంటుంది సూక్ష్మమైన విచారము క్రిటికల్గా పరిశీలించే స్వభావము తర్వాత కొంత ఒరిజినల్ థింకింగ్ ప్రీ ప్రీ ఫిక్స్డ్ నోషన్స్ లేకుండా ప్రొజుడిసెస్ లేకుండా ఉండటము తర్వాత ఏదో ఒకదానికి ఆగ్రహంతో కట్టుబడిన వాడికి ఆ ఓపెన్నెస్ ఉండదు ఏదో ఒకదానికి ఎప్పుడైతే కట్టుబడిపోతాడో వెంటనే వాడి యొక్క విషన్ అంతా కూడా డిస్ట్రాక్ట్ అయిపోతుంది డిస్ట్రాక్ట్ అయినా ఒకపైన కలర్డ్ కలరింగ్ వచ్చేస్తుంది విషన్కి అదే కొంత పరంగా ఆ కలరింగే మరింత ముదిరితే డిస్ట్రాక్షన్ కూడా అయిపోతుంది కాబట్టి టోటల్లీ ఎంటీ మైండ్ టోటల్లీ ఎంటీ నాట్ బ్లాంక్ నాట్ బ్లాంక్ బ్లాంక్ అంటే వాడికి ఏమర్థం కాదు మూర్ఖుడు అలా కాదు టోటల్లీ ఎంటీ మైండ్ ఈజ్ ఎ రిసెప్టివ్ మైండ్ అటువంటి మైండ్ ఉన్నప్పుడు మాత్రమే తత్వాన్ని తెలియగలుగుతాడు తత్వం మీద ఒక ఫిక్సేషన్ ఉన్నవాడికి తత్వం తెలియదు చాలా ఓపెన్గా ఉండాల్సి ఉంటుంది తర్వాత సమాజంలో అనేకములైన ధోరణలు ఉంటాయి ముఖ్యంగా హిందూ హిందూ సమాజంలో మరీ డెమోక్రాటిక్గా ఉంటుంది రెలిజియస్ ఫీల్డ్ అది రెలిజియన్ అండ్ ఫిలాసఫీ అంత కలిసిపోయి ఉంటాయి ఇట్ ఈజ్ ఇట్స్ ఓన్ గ్లోరీ దాంట్లో ఏమీ లోటు ఉందని నేను అంటలేదు రెలిజియన్ అండ్ ఫిలాసఫీ కలిసి ఉండటం రెలిజియన్ అది ఒక శోభ దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు కానీ ఒకప్పుడు ఫిలాసఫీని ఇస్తారైపోతుంది ఇప్పుడు ఉదాహరణకి శంకరాచార్యులు ఉన్నారనుకోండి శంకరులు భాష్యాల్లో బోధించేదానికి ఈనాడు శంకర పీఠాల్లో వ్యవస్థకి ఎక్కడ పోలికే ఉండదు ఏమి సంబంధం ఉండదు చాలా దూరంగా ఉంటుంది శంకరుల భాష్యాల్లో చెప్పిన పాఠాన్ని ఒకసారి కూడా వాళ్ళు అనుకుంటున్న సమాజ లక్షణం కనపడదు ఆ అనుకునేది కూడా ద స్పిరిట్ ఆఫ్ ది టీచింగ్ని నెగెట్ చేస్తూనే అనుకుంటారు సర్వం కల్విదం బ్రహ్మ ఒక కిచెన్ రిలిజియన్ కింద తయారు చేసుకుని సర్వంకల్విదం బ్రహ్మ అనే మాటని నలుగురు తలుపులు వేసుకుని కూర్చుని రహస్యంగా అనేసుకుని మళ్ళీ తన పుస్తకాలు మూసేసి మళ్ళీ ఏది బ్రహ్మ కాదు అంతా కూడా భిన్న భిన్నాలు భేద దృష్టితోటి కాలక్షేపం చేస్తారు కాబట్టి అటువంటి స్థితిలో మీకు సమాజంలో ఉండే ధోరణులు అలా ఉంటాయి తర్వాత ఇంకా ద్వైతవాదులైతే మరీ అధ్వాన్నం వాళ్ళు ఉపనిషత్తు పీఠాలను పేరు పెట్టేసి ఉపనిషత్తుల్లో చెప్పిన ప్రతి వాక్యాన్ని డిస్థార్త చేసి పెడతారు అది ఒక్క పిసర్వ వివేకం గలవాడికి ఎవరికైనా చూడగానే తెలుస్తూ ఉంటుంది సో ఆ విధంగా సమాజంలో అనేక రకాల ధోరణులు ఉంటాయి ఆ ధోరణులకి కట్టుబడ్డ వాళ్ళకి తత్వాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉండదు కాబట్టి చాలా ఓపెన్ మైండ్ తోటి చూడగలిగినప్పుడు మాత్రమే ఆ మనిషి చూ తత్వాన్ని అరేయగలుగుతాడు సో తర్వాత ఎక్కడ పాదాయితీ పాద విధ అన్నది చాలా ఇంపార్టెంట్ నేను చెప్పాను నేను అక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక స్పిరిట్ తోటి చెప్పినది దాన్ని లెటర్లోకి మార్చేసి దాన్ని తత్వాన్ని విస్మరించి దానికి నామరూపాల చుట్టూ నామరూపాలను చుట్టూ అలిమేసి తత్వం కప్పుబడిపోయేట్లా చేసే విధమన్నది అది సమాజాల్లో బాగా కనపడుతుంది ఉదాహరణకి మీకు వెస్ట్రన్ సొసైటీస్లో చూసినట్లయితే క్రైస్తు బోధించిన దానికి అతని బోధల బేసిస్ మీద మతం పుట్టి ఆ మతంలో అనేక డినామినేషన్స్ ఒకడికి ఒకడికి ఇప్పుడు జిహోవాస్ విట్నెస్సెస్ ఉన్నారనుకోండి వాళ్ళ దేవాలయాలకి ఈ ప్రొటెస్టెంట్లు వెళ్ళరు క్యాథలిక్స్ వెళ్ళరు ఎవరు వెళ్ళరు క్యాథలిక్స్ దేవాలయానికి జిహోవాస్ విట్నెసెస్ రారు ప్రొటెస్టెంట్స్ రారు వీళ్ళెవల దేవాలయ దేవాలయం అంటే చర్చ్ వీళ్ళెవల చర్చికి మార్మన్స్ వెళ్ళరు వాళ్ళలో కనీసం అట్లీస్ట్ హిందువుల్లో అయితే పోనీ అందరు దేవాలయాలకే అందరూ వెళ్తూ ఉంటారు ఆ రకంగా ఇది ఒక బెటర్ సిచ్యువేషన్ అనమాట కాబట్టి అన్ని విభాగాలు అన్ని డినామినేషన్స్ పుట్టేసి తర్వాత ఆ బోధలతోటి బయలుదేరన మతం పేరిట ఎన్నెన్ని హింసలు చేశారంటే అత్యాశ్చర్యం కలుగుతుంది కంపాషన్ అండ్ లవ్ బేసిస్ మీద ఒక మహాత్ముడు ఏవో కొన్ని అద్భుతములైన సత్యాలు బోధిస్తే ఆ కంపాషన్ అండ్ లవ్ బేసిస్ మీద తయారైన మతంలో కంపాషన్కి చోటు లేకుండా లవ్కి చోటు లేకుండా స్పానిష్ ఇన్క్విజిషన్ అని ఇదనేదని ఎన్నెన్ని ఘోర కృత్యాలు చేశారో చెప్పటానికి వీలు అటువంటి ధోరణి మీకు సమా అన్ని సమాజాల్లోనూ కనపడుతుంది భారతదేశంలో కూడా కనపడుతుంది ఆ ధోరణి సర్వత్రా ఉంటుంది ఇప్పుడు పాద ఇది పాద విధ అన్నది ఆ కేటగిరీలోకి వస్తుంది అలాగే ఇప్పుడు చూడండి ఈ పవర్ సెంటర్స్ ఉన్నాయి బాడీ ఈజ్ లైక్ ఎ మ్యాగ్నెట్ బాడీ యొక్క వెయిట్ ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు మ్యాగ్నెట్ ఉందనుకోండి మ్యాగ్నెట్ యొక్క వెయిట్ ఇంపార్టెంట్ కాదు ఎవరు కూడా మ్యాగ్నెట్కి ఎంత వెయిట్ ఉంది ఎంత బరువు ఉందని అడగరు బంగారుపు ఆభరణానికి అయితే ఎంత బరువు ఉందని అడుగుతారు కానీ మ్యాగ్నెట్కి బరువు అడగరు మరి ఏమి అడుగుతారంటే దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క పవరు లేక స్ట్రెంగ్త్ ఎంత అని అడుగుతారు అది దేహము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వంటిది సో ఇక్కడ బరువు ముఖ్యం కాదు బరువు తక్కువగా ఉండడం మంచిది అది వేరే సంగతి ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఇట్ ఈస్ లైక్ పవర్ యూనిట్ ఆఫ్ పవర్ మీడియం వంటిది సో ఇక్కడ పవర్ సెంటర్స్ ఉన్నాయి మూలాధారము స్వాధిష్టానము మణిపూరము అనాహతము విశుద్ధి ఆజ్ఞ సహస్రము అని పవర్ సెంటర్స్ ఆ నెర్వ్ కరెంట్స్ అన్నీ పాస్ అవుతూ ఉంటాయి దేహంలో అనేక అవయవాలకు కావాల్సిన శక్తిని ఇస్తూ ఉంటాయి అనేక క్రియలను ఆచరించే సామర్థ్యాన్ని అనుగ్రహిస్తూ ఈ పవర్ సెంటర్స్ ఉంటాయి ఈ పవర్ సెంటర్స్నేవో పేరు పెడతారు ఆ పేరు పెట్టడంలో కొంత పొయ్యిటిక్ బ్యూటీని తీసుకొస్తారు అండి ఉదాహరణకి ఇక్కడ పిచ్యూటర్ని ఉంటుంది దానిలో టూ లోబ్స్ ఉంటాయి అక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది ఆ సమంతా జ్ఞప్తి ఆజ్ఞాచక్రం అంటే అవేర్నెస్ థర్డ్ ఐలా అవేర్నెస్ థర్డ్ ఐ సో అది ఉంటుంది ఆజ్ఞాచక్రము ద్విదళము అని వర్ణిస్తారు ప్రతిదాన్ని చక్రము అనే పదాన్ని పడతారు చక్రము అనే పదం ఏమి వెంటనే మీరు చక్రం బొమ్మ గీసుకుని కూర్చుంటే అది అక్కడ లెటరల్గా అది పద్ధతి కాదు లేకపోతే పద్మము అంటారు ఇక్కడ పద్మము ఉన్నది దానికి రెండో దళాలు ఉన్నాయి ఇక్కడ ఇంకో పద్మం ఉన్నది దానికి పన్నెండు దళాలు ఉన్నాయి అని ఇలాగ లెక్క వేస్తారు వేస్తే స్పిరిట్ తీసుకోవాలి కానీ దాన్ని ఈ బై లెటర్ ఈ లెటర్ తీసేసుకుని లెటరల్గా ఇక్కడో పద్మం కూర్చుంది ఇక్కడో పద్మం కూర్చుంది ఈ పద్మంలోంచి ఆ ఏదో లిక్విడ్ పెడుతుంది సాలిడ్ వెళ్తుంది లేకపోతే ఊర్జ వెళ్తుంది వెళ్తుంది వైబ్రేషన్స్ వెళ్తాయి అని అలాగ పిచ్చి పిచ్చి కల్పనలు అన్నీ చేసుకుని దానికోసం అలాగ మీరు వెయిట్ చేస్తూ ఉంటారు అలాగా కొంతమంది అలా ఉంటారు కొంతమంది అదే ప్రచారం చేస్తూ ఉంటారు ఆ ప్రచారంలో ఉన్నవాళ్ళు వాళ్ళ వాళ్ళు ఏది చెప్పరు మా ఓపెన్గా చెప్పరు వాళ్ళు చాలా దాంట్లో నిరుత్సాహం కలిగినా ఆ నిరుత్సాహాన్ని ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటారు తప్పిస్తే ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసి దిస్ ఈజ్ సంథింగ్ నాట్ వర్కింగ్ ఫర్ మీ అని డైరెక్ట్గా ఒప్పుకోదు అదో చెప్తాం ఒకసారి నేను ఎక్కడికో వెళ్ళాను వెళితే వాళ్ళు ఇరవై మంది వచ్చాను నాది మేము ఆరు మాసాల నుంచి చేస్తున్నాం అండి ఏదో పైపు లేస్తుందని అలా లేస్తుందో లేస్తుందని చూస్తున్నాం ఏమీ లేవటం లేదు లేస్తుందేమో అని కొంతకాలం భ్రమ కలిగిన మాట వాస్తవం అలా అనిపిస్తుంది మనస్సు ఏం చేస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడికి లేస్తోంది అని అలాగ లేచున్నట్టుగా ఉంది లేస్తోంది అని అలాగే మీరు అరగంట సేపు ధ్యానం చేస్తే ఏదో లేచినట్టు అనిపిస్తుంది అది అలా అనిపిస్తుంది మనస్సు ఇట్ ప్లేస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రిక్స్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ ది మైండ్ ఇట్స్ అ సైకిక్ ఎక్స్పీరియన్స్ అండ్ ఒక రూల్ ఒకటి ఉంది ఆల్ సైకిక్ ఎక్స్పీరియన్సెస్ ఆ మిథ్యా ఇంక మళ్ళీ దాంట్లో మొహమాటాలు ఏమి ఉండవు ఎవరి సైకిక్ ఎక్స్పీరియన్స్ ఈస్ అిథ్యా దైపోయింది ఒక స్పిరిట్తో చెప్పిన మాటని తీసుకోకుండా దాన్ని లిటరల్గా తీసుకోవటం మూలంగా కుండలని యోగమని దాంట్లో వెరైటీ దాన్ని ప్రచారంలో పెట్టేసి ఓ పెద్ద నామిన్క్లేచర్ క్రియేట్ చేసేటం చుట్టూ పుస్తకాలు ఏవో వచ్చేస్తాయి అవన్నీ ప్రచారంలోకి వచ్చేస్తాయి దాంతో అది బిగుసుకుపోయి సిమెంట్ బీసుకున్నట్టుగా బిగుసుకుపోయి దాన్ని పరిశీలనకి పెట్టడం కూడా అసంభవం అయిపోతూ తీరా మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఏమీ ఉండదు దాంట్లో ఇట్ ఈజ్ అది ఆ పిక్యూలియారిటీ మీరు గమనించాల్సి ఉంటుంది ఏంటంటే వెర్బల్ వర్ల్డ్ అని మీరు ఆ పదజాలాన్ని టెర్మినాలజీని పదజాలాన్ని అలాగే గుప్పించేస్తూ ఉంటే ఆ వర్డ్స్ టెన్ వర్డ్స్ హండ్రెడ్ వర్డ్స్ థౌజండ్ వర్డ్స్ టెన్ థౌజండ్ వర్డ్స్ లెవెల్కి పెరిగిపోయి అవన్నీ కలిసిపోయి వర్డ్స్ అన్నీ కలిసి ఒక పిక్యూలియర్ మెంటల్ వర్ల్డ్ అని ఒక క్రియేట్ చేసేస్తాయి అది సత్యం భ్రమలో వీడు బతుకుతూ ఉంటాడు దాంతో పుస్తకాలు వచ్చేస్తాయి ఆ పుస్తకం చూస్తే ఏమీ ఉండదు దాంట్లో చాలా నిస్సారంగా ఉంటుంది సో ఆ విధంగా దీనికి అంతటి మూలంలో వాక్యం ఉంటుంది ఏంటంటే ఇక్కడ పవర్ సెంటర్స్ ఒక ఫైవ్ సిక్స్ ఉన్నాయని ఒక మంచి చక్కటి వాక్యం ఉంటుంది దట్ ఈజ్ కరెక్ట్ దాన్ని లిటరల్గా మార్చేసేపటికి దాన్ని ఏం చేయాలో అర్థం కాదు అలాంటి దోషం సమాజంలో మీకు కనపడుతుంది పాద ఇది పాదవిధ మాండక్యంలో నాలుగు పాదాలు అని చెప్పారు వీళ్ళు ఆ నాలుగు అనే సంఖ్యను పెట్టేసి ఇంకా అక్కడి నుంచి డెవలప్ చేసుకుంటూ విశ్వాత ఐదసా ప్రజ్ఞ తురియా అంటూ తురియా అనే పదానికి అర్థం తెలియకుండగా పెంచుకుంటూ అదో పెద్ద సిద్ధాంతం తయారు చేసి అది కొత్త రకం ద్వైతం అయి కూర్చుంటుంది ఇది కొత్త ద్వైతం నాలుగు ఉంటాయి ఏమిట్రా నాలుగు అంటే విశ్వాత ఐదసా ప్రాజ్ఞా పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడంటే వాడు తురియాతీతుడుగా ఉంటాడని ఏదో ఇంకొకటి ఈ విధమైనటువంటి కల్పనలు కూడా వాస్తవం కాదు పాద ఇది పాదవిధ విషయ ఇది చ తద్విధ ఇక వీళ్ళు భోగప్రధానం మీరు శబ్దాది భోగాలని అలాగ పదే పదే మళ్ళీ మళ్ళీ అనుభవిస్తూ ఉన్నట్లయితే మీకు మోక్షం కలుగుతుంది శబ్దాది భోగాలని కొంతమంది మీరు ఇలా అన్నాను మీరు ఏమనుకోకండి కొంతమంది మ్యూజిక్ పీపుల్ ఉంటారు దీవిల్ బి వెయిటింగ్ మోక్ష వస్తుంది మ్యూజిక్ వల్ల నాకు మోక్ష వస్తుందనే వెయిట్ చేస్తూ ఉంటాను మ్యూజిక్ ఈశ్వరుని ఆరాధించేటువంటి పద్ధతుల్లో ఒకటే ఆ విధంగా ఈశ్వరుని ఆరాధిస్తే మీకు భక్తి చక్కగా పెరుగుతుంది డివోషనల్ మ్యూజిక్ ద్వారా మంచి భక్తి నిర్మాణం అవుతుంది మ్యూజిక్ పాడివాడికి కలుగుతుంది మ్యూజిక్ వినేవాడికే కలుగుతుంది పాడివాడికి కలగడంలో ఆశ్చర్యమే ఉంది ఆ భక్తి ద్వారా అంతఃకరణము శుద్ధమవుతుంది శుద్ధమైన అంతఃకరణంలో వీడు సత్యాన్ని ఆవిష్కరించుకుంటే అవుతుంది అంతేగాని మ్యూజిక్ వల్ల మోక్షం రావు మ్యూజిక్ ఈజ్ ఆల్సో వన్ విషయ శబ్దాది విషయాల్లో పడుతుంది తిరుపతి అస్తమానం తిరుపతి వెళ్ళి లడ్డూలు కొనుక్కు తెచ్చుకుని భుజిస్తుంటే మోక్షం వస్తుందా అది రస అని అనదర్ విషయ లేకపోతే సంతోషమాత సినిమా మూడు సార్లు చూశారు అమ్మగారు మోక్షం వచ్చేస్తుందా అది రూప లేకపోతే రామదాసు సినిమా తెచ్చేసుకునే వీడియో రోజూ ఓసారి రామదాస్ సినిమా చూసేస్తుంటే మోక్షం వచ్చేస్తుందా అలాగే మోక్షాలు రావు కాబట్టి ఈ శబ్దాది విషయములే వాటిని వాటికి ఒకప్పుడు భగవంతుని యొక్క ఆ సెంటిమెంట్ దాని మీద పెట్టేసి తద్వారా అవే మోక్షాన్ని కలిగిస్తాయి అనేటువంటి వాదములు ఏవైతే ఉంటాయో అవి అంగీకారం కాదు శబ్దబ్రహ్మ అంటారు శబ్దమే బ్రహ్మ ఉండకోపనిషత్తు ఏమని చెప్పిందంటే శబ్ద బ్రహ్మ అతి వర్తతే అని చెప్పింది ఇది జ్ఞాని ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని శబ్ద బ్రహ్మని దాటే అవతలకి పోతాడు అని చెప్పింది కాబట్టి ఈ శబ్దాది విషయములు కూడా పరమతత్వము అనేది కల్పన మాత్రమే లోక ఇది లోక విధ ఇప్పుడు ఒక పుస్తకం ఒకటి చూశాను నేను అర్చిరాది ఏదో పుస్తకం దాంట్లో లోకాల మీద చర్చ ఆ పుస్తకం పేరే అర్చిరాది సంహిత దాని పేరు సంహిత అర్చిరా ఆది శబ్దం అర్చిహి అంటే అది లోకం పేరు అర్చిహి అంటే ప్రకాశం సో ఇప్పుడు మనిషి మరణించాడనుకోండి మరణిస్తే రెండు రకాల లోకాలు ఉంటాయి రెండు మార్గాలు ఉంటాయి అదో మార్గం తీసి పక్కన పెడితే రెండు మార్గాలు ఉంటాయి ఒకటి దక్షిణ లోకాలు రెండు ఉత్తర లోకాలు దక్షిణలోకం ఒకటే దానికి చంద్రలోకము అనిపేరు ఉత్తర లోకాలు చాలా ఉంటాయి దాంట్లో ముందు చంద్రమండలాన్ని దాటి ఆదిత్య మండలానికి వెళ్ళి అక్కడి నుంచి ఆదిత్య మండలానికి పైన ఉన్నటువంటి లోకాలకు వెళ్తాడు అంటూ అలాగ ఓ మార్గాన్ని కూడా చెప్తారు దక్షిణాయన మార్గము ఉత్తరాయణ మార్గము అలాగ అలా కూడా చెప్తారు సో ఈ లోకాలు దాంట్లో చర్చ ఎలా వస్తుందంటే విష్ణులోకం ఈ అర్చిరాది సంహిత అనే పుస్తకంలో జియోగ్రఫీ అంతా ఇస్తండి ఈ లోకాల జియోగ్రఫీ ఇస్తాడు ఆ ఫస్ట్ కవర్ పేజీ మీద ఉంది ఆ పుస్తకం నేను చూసి చూసి చూసి ఇంకా పక్కన పెట్టేసి అది నేను ఎక్కడికో వెళ్ళినప్పుడు అక్కడ వదిలిపెట్టి లేదు చక్కపోయాను లేకపోతే మీకు చక్కగా చూపించి మీకు చక్కగా ఎగ్జాంపుల్ కింద చూపించదగ్గ పుస్తకమే ఆ జియాగ్రఫీ ఇస్తాడు ఆ జియోగ్రఫీ చూసి నేను దానికి వెర్టికల్ అండ్ హారియాంటల్ లెవెల్స్ పెడతాడు వెర్టికల్ లెవెల్స్లో భూలోకం ఉంటుంది వెర్టికల్గా పెడతాడు ఈ లోకాలన్నీ అడుగున తల వితల సూతలంటే పాతాల లోకాలు నరకలోకం ఒక పెడతాడు అక్కడక్కడ అడుగున ఆ పైన భువహా శువహ అలా పోతాడు ఏమంటే పెట్టుకుంటూ పోయి వైకుంఠం టాప్లో పెడతాడు చాలా పెద్దదిగా పెడతాడు వైకుంఠం టాప్లో ఉంటుంది పెద్దదిగా ఉంటుంది ఏ శివ రుద్రలోకము కైలాసం పెడతాడు కానీ అక్కడ కార్నర్లో పెడతాడు చిన్నదిగా కూడా ఉంటుంది అది అగ్ని లోకం కంటే కింద ఉంటుంది అంటే అగ్ని కంటే కూడా ఘనాకష్టం అనమాట కైలాసం కానీ ఉంది దాని అందుకు ఒప్పుకోవాలి అద్దకు మెచ్చుకోవాలి వాడు ఎక్నాలజీ చేశాడు పెట్టి ఆ పుస్తకం తెలిస్తే ఆ జాగ్రఫీలో ఉన్న విషయాలు రెండు వందల యాభై పేజీలు మూడు వందల పేజీలు అదే అదే ఆ పుస్తకం మీరు చూస్ చేసుకోవచ్చు ఏ లోకానికి వెళ్ళాలి చూస్ చేసుకుని దానికి తగ్గట్టుగా మీరు వర్కౌట్ చేసుకుంటే ఆ లోకానికి వెళ్తారు అని అలాగే వర్కింగ్ చేసుకు అలా వర్క్ చేసుకుంటూ పోతాడు ఈ విధమైనటువంటి లోకములే తత్వము అని పౌరాణికులు చెప్తారే తదపి కల్పన మాత్రం నేను ఆనందగిరి టేకి చూసి చెప్తున్నాను అది తర్వాత మీరు మూడని అంటే మూడు ఎక్కడి నుంచి వచ్చింది మూడు లోకాలు భూ భువ శువ త్రిత్వాన్ని ఒక ఒక అపేక్షతో చెప్పారు ఎలా చెప్పారంటే భూలోకము తమోగుణ లోకం అంతరిక్ష లోకము గజోగుణ లోకం ఎందుకంటే అక్కడ ఎనర్జీ ఎనర్జీ అధికంగా ఉంటుంది కనుక ద్విలోకము సత్వగుణ ప్రధానమైన లోకం మూడు గుణాలు మూడు లోకములు అని ఈ విధంగా చెప్పారు ఇప్పుడు గుణముల యొక్క త్రిగుణాత్మిక మాయా పరమేశ్వరుని యొక్క శక్తి పరమేశ్వరుని కంటే భిన్నంగా లేదు కాబట్టి అది వ్యావహారికంగా దానికి కొంత సత్తాను అంగీకరించినా పారమార్థికంగా అది కల్పితమే అని అది వేదాంతుల యొక్క సిద్ధాంతమే కాబట్టి సపురజస్తమో గుణాత్మిక మాయా అన్నది కల్పితము అది పరమేశ్వరుని ఎందు మనం జగత్తుని ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం ఇన్వోక్ చేసిందే తప్పిస్తే అది అల్టిమేట్ రియాలిటీ ఏమీ కాదు పరమతత్వము కాదు అని మనం ఎప్పుడైతే స్పష్టంగా చెప్పామో అప్పుడు సత్వజత్సవ గుణాలు కూడా కల్పితమే అవుతాయి ఆ తర్వాత కాబట్టి భూర్భువ శుభ విభాగం కూడా కల్పితమే సో అది తెలుసుకోవటంలో ఏమీ పెద్ద కష్టం కాదు కానీ మీరు దాని చుట్టూ ఇంత కథ అని పెడితే పద్నాలుగు అని అని అలాగే మీకు నచ్చినవి పైన పెట్టి మీకు నచ్చనివి కింద పెట్టి అలా పెడితే అదే ఇట్స్ ఏ ప్రాబ్లం హిస్టరీ ఆఫ్ క్రైమ్ అని హాకింగ్ అని అతను రాసిన పుస్తకంలో ఈ బిగిన్ సీట్ విత్ ఎన్ నానిక్ ఏంటంటే ఒక సెమినార్ అవుతూ ఉంటుంది ఆ సెమినార్లో ఏమని చెప్తారంటే భూమండలాన్ని ఎవళ్ళు మోస్తున్నారు అని ప్రశ్న ఇది పడిపోకుండా మోస్తున్నది ఎవరు అంటే ఒక టాప్ టాయిస్ అంటే ఈ టాయిస్ అంటే కూర్మావతారం అనే కాన్సెప్ట్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళింది మత్స్యావతారం వెళ్ళి మీ నో నో అఫార్క్ అని మత్స్యావతారం వెళ్ళినట్టుగానే కోర్మావతారం కూడా వెళ్ళింది అక్కడికి ఇక్కడ నుంచి ఈ కథలన్నీ అలా వెళ్ళాయి పూర్వం సిల్క్ రూట్ అని ఆ రూటమ్మ కథలన్నీ వెళ్ళి మళ్ళీ కొత్త కథల మారి మళ్ళీ వెనక్కి వచ్చేయండి సో ఈ ఈ టాయిస్ అంటే ఒక కక్ష్యపము అంటే తాబేడు మోస్తూ ఉంటుంది అని ఆయన చెప్తాడు చెప్తే అప్పుడు ఒకళ్ళు లేచి అడుగుతారు ఆ తాబేల్ని ఎవరు మోస్తున్నారు అని అడుగుతారు అడిగితే దగ్గరగా నవ్వి వెటకారంగా నవ్వి ఇంత మూర్ఖుడు ఉంటారు ఇంతటి మూర్ఖులు కూడా ఉంటారు ఆ అన్నట్టుగా నవ్వి ఏం ప్రెషన్ ఆల్ ది వేట్ డౌన్ దే ఆర్ ఆల్ టాయిసెస్ అని సమాధానం చెప్పాను ఆల్ ది వేట్ డౌన్ ఆ టాయిస్ ఇంకో టాయిస్ మోస్తుంది అలాగే అన్ని కింద వరకు అన్ని కచ్చపాలే అని చెప్పేసి కూడా ది పర్సన్ ఇస్ సాటిస్ఫైడ్ విత్ హీజ్ ఆన్సర్ అలా ఉంటాయి సమాధానాలు ఈ లోకాలని వ్యక్తికల్గా పెట్టి ఈ రకమైనటువంటి కల్పనలు ఇదంతా కూడా కల్పన మాత్రం అది యాక్సెప్టబుల్ కాదు లోకాలు తత్వము ఎలా చెప్పగలరు తర్వాత దేవా ఇది చ తద్విధ అది ఇది చెప్పారా దేవా ఇది తద్విధ చెప్పలేదు నేను కదా అది అది చెప్ అది అది చెప్తూ ఉన్నాను సో బృహదారంకంలో ఒక ప్రసంగం ఉంది బ్రహ్మ బ్రాహ్మణంలో చాలా చక్కటి ప్రసంగం తద్యదమాహు అముం యజ అముం యజేతి ఏకైకం దేవం మీరు యజ్ఞశాలకు వెళ్ళినట్లయితే అక్కడ వాళ్ళ యొక్క ఆ భాష ఆ టెర్మినాలజీ ఇద మాహుహు ఎలా ఉంటుంది ఇదిగో ఈ ముందు ఈ అగ్నిదేవతను ఆరాధించండి అగ్ని జజ అగ్నిదేవతను ఆరాధించండి అగ్నితో ప్రారంభించండి అని చెప్పగానే ఆ దేవత యొక్క నామము అగ్ని శస్త్రము అని శస్త్రము అంటే శంసించేది స్తుతించేది స్తుంచే మంత్ర సముదాయానికి శస్త్రము పేరు కాబట్టి అగ్నిదేవత యొక్క శస్త్రం వేరు మళ్ళీ సామగానంతో స్ఫుతించే సందర్భంలో స్తోత్రము అనేది వేరే ఉంటుంది అగ్నిదేవత యొక్క స్తోత్రం వేరు అగ్నిదేవతకి ఇచ్చేటువంటి హలిస్సు వేరు ఆ కర్మ వేరు ఏమండి అగ్ని పూర్తయింది పూర్తయిన వెంటనే ఇంద్రయ్యజ అని మళ్ళీ బ్రహ్మ ఇస్తాడు పరమేశ్వర్ ఇప్పుడు ఇంద్రుణ్ణి ఆరాధించండి అని అంటే ఇంద్ర అగ్నినామాన్ని తీసేసి ఇంద్రనామాన్ని పెట్టారు ఇప్పుడు మళ్ళీ స్తోత్రం మారిపోతుంది శస్త్రం మారిపోతుంది కర్మ మారిపోతుంది ఆ తర్వాత సోమం యజ వరుణం యజ అని ఇలాగా లిస్టు వెళుతూనే ఉంటుంది అముం యజ అముం యజ ఈ దేవతని ఆరాధించు యజ అంటే ఆరాధించుము ఆరాధించుము అని ఇలాగ ఈ ఈ ధోరణితోటి మీరు ఎప్పుడైతే దేవతలను ఆరాధిస్తూ ఉంటారో అక్కడ దేవతాకాండీయా అని దేవతాకాండానికి సంబంధించిన వాదులు కొంతమంది ఉన్నారు మీమాంసకులు మీమాంసకులలో ఒక వర్గం మీమాంసకులలో కూడా మీకు విభిన్న మతాలు ఉంటాయి ఎలా అయితే క్రిస్టియానిటీ అంటే దాంట్లో డజన్ డినామినేషన్స్ ఉంటాయి ఎవరి బుద్ధికి తోచిన డినామినేషన్ ఒకటి ప్రవేశపెడతారు అదేవిధంగా మీమాంసకులు కర్మవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా అనేక డినామినేషన్స్ ఉంటాయి దాంట్లో ఒక డినామినేషన్ వాళ్ళని దేవతాకాండీయులు అని అంటారు వాళ్ళు దేవతాకాండానికి కాండము అంటే శిక్షణ దానికి ప్రత్యేక స్థానాన్ని వాళ్ళు ఏమని చెప్పారంటే అగ్ని ఇంద్ర వరుణ మీరు ఇలాంటి విషయాలు వింటే ఆశ్చర్యపోతారు ఇలాంటి దేవతలు అనేక మంది దేవతలు ఉన్నారు కొన్ని దేవతల పేర్లు మీరు విని ఉండరు తనూనపాథ్ అనో దేవత ఒక దేవత ఉన్నది అపాన్నత్తా అని ఇంకో దేవత అపాం నప్తా అపాం అంటే అప్పుల యొక్క ఆపో దేవత యొక్క నప్తా అంటే మనవడు అపాన్నత్తా అనో దేవత అపాన్నత్రే స్వాహను హోమం ఉంటుంది అలాగే దేవతలు ఉంటారు రకరకాల దేవతలు ఉంటారు సో ఎంతమంది దేవతలు అంటే దేవతలు ఎంతమంది అంటే అనంత్యం కౌంట్లెస్ దేవతలు ఉంటారు అయితే ఈ దేవతలందరి మీద ఒక ఈశ్వరుణ్ణి అంగీకరిస్తారా అంగీకరించారా వాళ్ళు అంగీకరించరు నాంట్ యాక్సెప్ట్ దేవత నానాత్వాన్ని స్వీకరిస్తారు తప్పిస్తే ఈ దేవతలందరి నెత్తిమీద ఒక ఈశ్వరుడు ఉన్నాడు అని అంగీకరించరు నిజానికి భగవద్గీత మహాభారతం భగవద్గీత ఉపనిషత్తులు వాటిల్లో ఉన్నటువంటి ఒక రెవల్యూషనరీ ప్రతిపాదన ఏమిటంటే ఈ దేవతాకాండీయుల యొక్క బహుదేవతావాదాన్ని ఖండించి ఇంతమంది దేవతలు విడివిడిగా ఎవరు లేరు ఈ దేవతలందరూ కూడా ఒకే విరాట్ పురుషుని యొక్క అంగములు అవయవముల వంటి వారు అని ఏకేశ్వర ఉపాసన దా ఆ ఏకేశ్వర ఈ దేవతాకాండీయుల యొక్క దేవతావదానికి ఖండనది దాన్ని ఖండించి ఏకేశ్వర ఉపాసనని తర్వాత స్వీకరించారు కొంతమంది అంచేతనే వాళ్ళు ఏకం సద్విప్రా బహుధా ఇంద్రం యమం మాతరిశ్వానమాహు అంటే ఇంద్రుడన్నా యముడన్నా మాతరిష్వ అంటే వాయుదేవత ఈ రకంగా మీరు ఎంతమంది దేవతల పేర్లు చెప్పినా అవన్నీ దేవతల రూపంగా ఉన్నది ఒకే ఒక పరమాత్మ ఆ పరమాత్మగా ఆయా సందర్భాలలో ఆయా శక్తి పరిస్థితులని బట్టి ఆయా నామధేయాలు ఆ రూపాలను బట్టి వచ్చాయి నామరూపాలు భిన్న భిన్నంగా ఉన్నా ఒకే దేవత అనేది ఉపనిషత్తులో వచ్చింది ఇది గృహదారం ఉపనిషత్తులో వచ్చింది ఏమిటంటే ఏతశవ సా విసృష్టి ఏష్యేవ సర్వే దేవా ఈ ఆత్మ పరమాత్మ ఆత్మ అక్కడ ఇక్కడ ఆత్మను చెప్తున్నారు ఈ పరమాత్మ ఏది గలదో అంటే వ్యక్తి యొక్క అంతరతమ స్వరూపము సారతత్వము పరమాత్మ అదే పరబ్రహ్మ ఆ పరమాత్మయే ఇన్ని దేవతల రూపంగా ఉన్నది ఈ నామరూపాలన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క నామరూపములే ఈ దేవతలందరూ కూడా ఆ పరమాత్మయే అని దేవతాకాండీయుల యొక్క హుదేవతావాదాన్ని ఖండించాడు తర్వాత ఇక్కడ తదిధము తదపు కల్పన మాత్రం తర్వాత ఇక్కడ టీకాకారులు కొన్ని కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఈ అభిప్రాయాలు అవసరమా కాదా నేను స్కిప్ చేయొచ్చు నేను స్కిప్ చేసేస్తే ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేసి వాడు ఎవడో ఉండడు ఎవరో ఆనందగిరి టీకా చూస్తున్న వాళ్ళు ఎవరో కొద్ది ఉన్నారు ఇద్దరు ముగ్గురు మాత్రమే చూస్తున్నారు ఆనందగిరిటే వాళ్ళకి తెలుస్తుంది ఈ స్వామిజీ ఏమో ఈయనకి స్కిప్ చేసేడనో లేకపోతే చూడలేదనో అనుకుంటారు అంటే కానీ నేను స్కిప్ చేయకుండా ఆ తత్వాన్ని మీ ముందు ప్రవేశపెడుతున్నాను దాల్లా చేయటంలో నా అభిప్రాయం ఏమిటంటే దేవతోపాసనని తిరస్కరించటం నా అభిప్రాయం కాదు నా అభిప్రాయం ఏమిటంటే దేవతోపాసన చుట్టూ నెలకొన్న కొంత భావజాలము సమాజంలో గట్టిగా నెలకొన్న భావజాలం ఏదైతే కలదో దాన్ని పరీక్షించాల్సిన అవసరమైతే ఉన్నది ఈ దేవతా నానాత్వాన్ని ఎలా అంగీకరిస్తారు అది ఎలా అంగీకరించగలుగుతారు దాంట్లో ప్రాబ్లం ఉన్నట్టు మీకు స్పష్టం అవుతుందా లేదా చాలామంది ఏమని చెప్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడి రూము అని ఒకటి సెపరేట్గా కట్టుకుంటారు దేవుడి రూము హృదయంలో కట్టుకోవడం శ్రేష్టం వాళ్ళే హృదయంలో ఉన్నది బయట ఉంటుంది బయట ఉన్నది హృదయంలో ఉంటుంది ఎన్ని సమస్య కాదు వాట్ ఈజ్ ఇన్ సైడ్ ఈజ్ అండ్ వాట్ ఈస్ అవుట్ సైడ్ ఈజ్ నో ప్రాబ్లం సో అక్కడ ఏం చేస్తారు దేవుడు ఫోటో పెడతారు ఒకటితో మొదలు పెడతారు ఒకటితో మొదలు పెట్టి అలా పెరిగి పెరిగి పెరిగి పన్నెండు పదహారు ఇరవై అలా పెరిగిపోతుంది ఇప్పుడు దీంట్లో మీరు భగవద్గీత ఆరోధ్యాయం దగ్గరికి వస్తే అక్కడ ఉపాసనా ధ్యానం దగ్గర చిత్త ఏకాగ్రతకి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తారు తత్ర ఏకాగ్రం ఎంత చిత్తేంద్రియ క్రియ ఏకాగ్రం మనఃకృత్వ మనస్సు ఏకాగ్రము చేయవలను మీరు ధ్యానానికి కూర్చుంటే మీ ముందు పన్నెండు ఫోటోలు ఉంటే మీరు దేని మీద మనస్సును ఏకాగ్రం చేయగలుగుతారు ఏకాగ్రం అంటే ఒక్కదాని మీద మనస్సును ఫోకస్ చేయట మీరు డజన్ ఫొటోస్ పెట్టుకుంటే ఒక మహాత్ములు ఖండించారు ఏమిటో అన్ని ఫోటోలు పెట్టుకున్నావు బ్రహ్మచారి నాటి అన్నారు ఇన్ని ఫోటోలు పెట్టుకున్నావు నువ్వేం ధ్యానం చేస్తున్నావు అని అడిగారు ధ్యానానికి ధ్యానము అనే దాని యొక్క స్పిరిట్కి విరుద్ధం అయిపోయింది చూడండి దట్ ఈస్ వన్ ఇష్యూ వన్ ఇష్యూస్ ఎవరికి వాళ్ళు అర్థం చేసుకుని సెటిల్ చేసుకోవాలి ఏదో నేను చెప్పాను కాబట్టి మీరు చేయటం అని కాదు వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకుని ఆ ప్రోగ్రెస్ చూసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీకు ఫోటోలు పెరిగినట్టుగానే మంత్రాలు కూడా పెరుగుతాయి ఒక ఒక్కొక్క మహాత్ముడు ఒక్కొక్క మహాత్ముడు వస్తారు ఊళ్ళోకి ఆయన పెద్ద పేరు ఉంటుంది పెద్ద పీఠం అదే ఉంటుంది అది ఆ పేరు పీఠం చూసి జనాలు ఆకర్ష అవుతూ ఉంటారు ఆయన దగ్గరికి వెళ్తారు ఏదో ఒక సమావేశం ఉంటుంది ఆయన దగ్గర ఏదో పర్సనల్ సెక్రటరీ వీడికి తెలుస్తుంది కూడా రా నీకు స్వామీజీని పరిచయం చేయాలి స్వామిజీతో పరిచయం దొరకడం కష్టం ఇట్ డిఫికల్ట్ మొన్న రామ్దేవ్ బాబా వచ్చినప్పుడు ఒక నా వెంటబడ్డారు మీరు రామ్దేవ్ బాబా గారి దగ్గర మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని నేను అన్నాను అలాగే నేను అపాయింట్మెంట్లో ఇప్పించలేనండి నాకు అసలే బిడియం నా బిడియంతో నేను మీకు అక్కడ అపాయింట్మెంట్ మీకు అపాయింట్మెంట్ అంటే ముందు కోసం ముందు అక్కడ ఆయుర్వేద క్లినిక్ ఉంది అక్కడికి వెళ్ళి తీసుకోండి అని నేను తప్పించుకు తిరిగా సో నేను ఎక్కడ అపాయింట్మెంట్ ఇప్పించను నేను ఎవరిని వెళ్ళే అపాయింట్మెంట్ నా సొంతానికే నేను ఎప్పుడూ అడిగింది లేదు సో సో ఎవడో ఉంటాడు ఇప్పించి వాడు ఒకటి ఉంటాడు వాడు అపాయింట్మెంట్ బాబా గారి దగ్గరికి ఆయన ఏమంటారు నీకేమో హిరణ్య గర్భ ఇస్తాను రా అంటారు అంటే ఇప్పుడు ఆయన ఇస్తాను రా అంటే మీరు కాదనలేరు కదా సో ఆ తీసుకుంటారు ఇప్పుడు ఆల్రెడీ రెండు మంత్రాలు ఉన్నాయి ఇదో మంత్రం కొత్త వింతా పాత పొత అన్నట్టుగా ఓ డజన్ మంత్రాలు పోగైతాయి ఏ మంత్రాన్ని ధ్యానం చేస్తారు ఏ తర్వాత మంత్రంలో భయం ఏర్పడుతుంది ఈ హారతి ఇచ్చేప్పుడు ఈ ఫోటోకి హారతి ఇవ్వలేదేమో ఆ ఫోటోకి ఇవ్వలేదేమో అదే ఒక బెంగా మంత్ర జపం చేసేప్పుడు కనీసం ఒక్కొక్క మంత్రాన్ని ఒక్కొక్క మాలైనా చేయమని పెడతాడు సంసార హడాలో ఉంటే ఓ రోజు చేయలేకపోతే అదిగో ఆ మంత్రం చేయలేకపోయామని చెప్పేసి భయం ఆఖరికి ఈశ్వరుణ్ణి ఆరాధించడంలో ఏకాగ్రత కాంప్రమైజ్ అయిపోతుంది ఈ దేవతా బహుత్వం వల్ల తర్వాత భయం ఒకటి నిర్మాణం అవుతుంది మంత్ర సంఖ్య పెరిగిపోతుంది దానివల్ల అనేక రకములైన ఇబ్బందులు రావడం ప్రారంభిస్తాయి తర్వాత ఈ పూజ నేను చేసినట్లయితే నాకు కోరిక తీరుతుంది అని ఒక వ్యవస్థ నడుస్తూ సమాజంలో అది ఏ అది ఏ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ ఎందుకంటే కర్మఫలాన్ని ఇస్తాడు ఈశ్వరుడు ఈశ్వరుడు కర్మఫలదాత మీరు ఏ సుఖం అనుభవించినా దుఃఖం అనుభవించినా మీరు చేసిన కర్మ యొక్క ఫలంగానే మీరు అనుభవిస్తారు తప్పిస్తే మీకు సుఖం కానీ మీ అర్హతను మించి ఇచ్చే అధికారం ఈశ్వరుడు కూడా లేదు ఇట్ ఈజ్ లాస్ ఆ లాస్ రూపంగా ఉంటాడు ఈశ్వరుడు కాబట్టి ఇప్పుడు ఈశ్వరుణ్ణి మీరు ప్రార్థించారనుకోండి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని వెళ్ళి మీరు ప్రార్థించారనుకోండి ఆయన మీకు ట్యాక్స్ తగ్గించాడు అనుకోండి అది ఎలా కుదురుతుందండి ఇంకోడు ప్రార్థించకుండా కనపడితే నమస్కారం కూడా చేయకుండా అప్లికేషన్ ఫామ్కి అంతా పర్ఫెక్ట్గా ఫిలప్ చేసి చెక్ అటాచ్ చేసి బాక్స్లో పారసుపోతాడు వాటి ట్యాక్స్ మీరు వాడికి ట్యాక్స్ ఇంకా ఎక్కువ ట్యాక్స్ వేస్తారా వాడికి వీడొచ్చి చేతులు నిలుపుకుంటూ కూర్చుని మూడు సార్లు దండం పెట్టి దానికి అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేసి మీకు నమస్కారం పెట్టి మీకు పళ్ళ ఓ పుల్లారెడ్డి స్వీట్ ప్యాకెట్ కూడా ఇచ్చి ఆ డబ్బులు చెక్ పెట్టి వెళ్తారు వాటికి ట్యాక్స్ తగ్గిస్తారా మీరు ఎలా చేస్తారు హౌకెన్ యూ డూ దాట్ తర్వాత ఈశ్వరుడు విషయంలో కొద్ది స్వామీజీ కూడా బాగా చెప్పేవారు గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్ ఆ స్టేట్మెంట్ తప్పు ఇన్ఫాలిబుల్ ఈస్ టి గాడ్ గాడి ఈజ్ ఇన్ఫాలిబుల్ అంటే అర్థం ఏంటి మీరు గాడికి పూజలో వీచేసి ఇస్తే మీ కోరికను తీర్చేస్తారు అది గాడి ఈజ్ ఇన్ఫాలిబుల్ మీరు పూజ చేసినప్పుడు మీ కోరిక తీరిందనుకోండి మీకు మీ విశ్వాసం బాగా పెరిగిపోతుంది మరోపప్పుడు పూజ చేస్తారు కోరిక తీరదు ప్రతిసారి విఘ్నేశ్వరు పూజ చేసి పని ప్రారంభిస్తారు విఘ్నే వై విఘ్నేశ్వర విఘ్నేశ్వర ఈజ్ ఇన్ఫాలిబుల్ విఘ్నేశ్వరుని పూజిస్తే మీరు ఫెయిల్ అవ్వరు Because Vidneshvara is infallible, that's what he said. That's why God is infallible, infallible that's why God is infallible, that's why God is infallible, that's why God is infallible, that's why God is infallible. That's the reverse sign. That's why the last time, the Srishti was mentioned in the Niyati, that Niyati prakara, వ్యక్తికి వాడి యొక్క అర్హతని బట్టి వాడు కొన్ని వాడుకుండే సుఖ కర్మఫలాన్ని రూపంగా సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి వాటిని మనం సమబుద్ధితో స్వీకరించి వాటి ఎందు ఈక్వానిమిటీ సుఖాన్ని దుఃఖాన్ని ఒక ప్రసాద బుద్ధితో స్వీకరించటం ఇప్పుడు ఆ గుణపాఠను నేర్చుకుని ఇప్పుడు పుణ్యకర్మని పవిత్ర కర్మని చేయటం కానీ పాపకర్మని చేయకుండా ఉండటము అలా ముందుకు అడుగు వేయాలి కానీ మనమేమో మన కర్మ మార్గాన్ని ఏమీ మార్చుకోము చేసే కర్మలో ఎలా చేస్తూనే ఉంటాము భోగపరాయణులుగా ఉంటాము డబ్బును భోగాలు తప్ప మనకేం అక్కర్లేదు దేవుడికి దండం పెట్టి పూజలు చేస్తున్నాం కనుక దేవుడు మనకు అనుకూలంగా చేసుకుంటూ రావాలి పొలిటికల్ పార్టీ వాళ్ళు కూడా ఆ పొలిటికల్ పార్టీని ఎంత తప్పుగా నడిపించాలో అంత తప్పుగా నడిపిస్తారు ఫాల్స్ ప్రామిసెస్ చేస్తారు అన్ని దేశాన్ని సమాజాన్ని భ్రష్టు పట్టించేటువంటి మార్గంలో పార్టీలు అన్నింటినీ నడిపిస్తూ ఉంటారు కానీ పూజలు మాత్రం గట్టిగా చేసి మొదలు పెడతారు క్యాంప్ పైన ఇప్పుడు దేవుడు ఏం చేయాలంటారు కాబట్టి సో దెర్ ఈజ్ ఎ గాడ్ సిటింగ్ దే మనం చేసేటువంటి పూజలను బట్టి ఆయన మన యొక్క జీవితంలో ప్రవేశించి హస్తక్షేపం చేసి మనకి ఎక్కువ సుఖాలనిచ్చి ఎక్కువ దుఃఖాలనిచ్చి పూజ చేసిన వాడికి లాభాన్ని చేకూర్చి పూజ చేయని వాడికి నష్టాన్ని చేకూర్చి ఇలా చేస్తూ ఉంటాడు ఒక కరప్ట్ పోలీస్ ఆఫీసర్ లాగా గాడు వ్యవహరిస్తూ ఉంటాడు అనే దేవతావాదం ఏదైతే గలదో ఇది అంగీకారము కాదు అని కొట్టిపారేస్తున్నారు ఎలా కొట్టిపారేశారంటే చాలా పరుషమైన పదజాలంతో కొట్టిపారేశారు నేను ఊరికే మొదలుపెట్టాను కాబట్టి మీ ముందు అంటున్నాను ఇప్పుడు దేవతని పూజ చేస్తే ఫలం ఇస్తాడా పూజ చేయకుండా ఫలం ఇస్తాడా పూజ చేస్తే ఫలం ఇచ్చే మాటైతే దేవతకినూ నౌకరికి తేడా ఏ ఉంది నౌకరికి జీతం ఇస్తే పని చేసి పెడతాడు దేవతకి పూజ చేస్తే ఫలమిచ్చాడు కాబట్టి దేవత భృత్యుడితో సమానమైపోతాడు ఏమండీ పూజ చేయకుండా ఫలం ఇచ్చాడు అనుకోండి పూజ చేయకుండా ఫలం ఇచ్చే పక్షంలో పూజేందుకు వ్యర్థం కదా కాబట్టి నేను చేస్తున్న పూజను బట్టి నాకు ఇప్పుడు సుఖ దుఃఖాలని దేవత ఇస్తుంది అనేటువంటి వాదం ఏ విధంగా నిలబడుతుంది తర్వాత తద్భక్తానామ విప్రతిపత్తి దర్శనాత్ ఇప్పుడు దేవతల్లో అనేక మంది దేవతలు ఉన్నారు ఇప్పుడు విష్ణువుని ఆరాధించే దేవతలు ఏమంటారంటే విష్ణువుని ఆరాధిస్తేనే మీకు మీకు ఫలాలు లభిస్తాయి మిగతా దేవతలను ఆరాధిస్తే మీకు ఫలాలు లభించవు ఉదాహరణకి విఘ్నేశ్వరుని ఆరాధిస్తే మీకు ఏమీ ఉపయోగం ఉండదు విఘ్నేశ్వరుడికి వినాయకుడు అని పేరు వినాయకుడు ఒకడు కాదు అనేకులు వినాయకులు ఈ వినాయకులందరికీ నాయకుడు ఆయన విఘ్నేశ్వరుడు ఆయన ఆయన ఆ ప్రమథణాధిపతి భూతములకు ప్రభువు అవన్నీ కూడా తామస దేవతలు వాటిని ఆరాధించడం వల్ల మనకేమీ ఉపయోగం లేదు విశ్వక్సేనుడైనట్లయితే సుపగుణప్రధానుడు విష్ణువు యొక్క అరుచరుడు విశ్వక్సేను ఆరాధించినట్లయితే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఒక ఆయన చెప్తుంటే విన్నాను నేను ఆయన చెప్పాడు అలా ఆయన నుంచి ఒక శ్లోకం కూడా కోర్టు చేశాడు సపోర్టింగ్ అంటే డైరెక్ట్గా కాదు కొంత ఆలకలు వినాయకాన్ అంటే అది బాణ బాణాసురుడికి శ్రీకృష్ణుడికి జరిగిన యుద్ధంలో వినాయకులు అని కొంతమంది ఉంటారు ఒక గణం ఆ వినాయకుల గణాన్ని గట్టిగత్తు వాళ్ళ అందరినీ కూడా శ్రీకృష్ణుడు బాణాలు వేసి కొట్టేసి తరిమేస్తాడు అక్కడి నుంచి అటువంటి వినాయకుల గణానికి అధిపతిని మీరు ప్రార్థించి మీరేం పొందుతారు అన్నట్టుగా ఏదో చెప్పుకొస్తారు ఆయన అక్కడి నుంచి ఇటు శివా దగ్గరికి వస్తే వీళ్ళు చెప్పే కథలు వింటే దీనికి ఆపోజిట్గా వాళ్ళు చెప్తారు అసలు ఈ విష్ణువు శివుడు కాదండి దేవతని ఇంకో హళ్ళు వీళ్ళ నెత్తిమీద వాళ్ళు ఇంకో హళ్ళు ఉన్నారు శాక్తేయులని వాళ్ళు శ్రీ విద్యోపాసకులని అదో అదో మార్గం ఉంది ఈ విధంగా పరస్పరము అనేక విప్రతిపత్తులు వేళలో వీళ్ళకిన్ని దెబ్బలాట్లుంటే ఏ దేవతను ఆరాధించాలి ఏ దేవత అల్టిమేట్ తత్వం అని మీరు చెప్పగలరు కాబట్టి ఈ దేవతావాదాన్ని ఎలాగ అంగీకరించటము తర్వాత ఇంకొకటి తత్ప్ర దేవతాప్రసాదం పి స్వమనోరథ తద్భక్తానామపై విపత్తి దర్శనా ఇప్పుడు ఓ దేవతను మీరు ఆరాధించారు ఆ దేవత మీకు అనుగ్రహించి ఫలాన్ని ఇచ్చేసింది ఫలాన్ని ఇచ్చేస్తే అని మీరు అంటున్నారు కదా అయితే ఆ దేవతను ఆరాధించే భక్తులు ఎంతమంది ఉన్నారో వాళ్ళలో ఏ ఒక్కడికి జీవితంలో విపత్తి ఆపద అనేది రాలేదా వస్తుందా రాదా మరి దాన్ని బట్టి అమనాల్సి ఇప్పుడు దేవ దేవతా భక్తులకి విపత్తి కనపడుతోంది కదా విపత్తి కనపడుతుంటే వీడు విఘ్నేశ్వర పూజ చేసి ప్రారంభించిన ప్రతిసారి అది ఫలం లభించాలని మీరు అన్నప్పుడు విఘ్నేశ్వర పూజ చేసినప్పుడు ఒకప్పుడు ఫలించింది ఇంకొప్పుడు ఫలించట్లేదు అనేటువంటి ఆర్క్యుమెంట్ మరి దీన్ని ఏం చేయాలి కాబట్టి దేవ నానా దేవతలు అనేకులు ఉన్నారని ఈ ఏ ఈ కామనికి ఈ దేవత ఈ కామన్కి ఈ దేవత అని అలా డిపార్ట్మెంట్ వైజు మీరు విభాగం చేసుకుని ట్యాక్స్ కావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్తారు కామర్స్ ఏదో బెనిఫిట్ కావాలంటే కామర్స్ డిపార్ట్మెంట్కి వెళ్తారు అన్నట్టుగా వేరువేరు డిపార్ట్మెంట్ల కింద దేవతలను పెట్టుకుని ఆయా దేవ ఆయా ఫలాలకు కావలసిన కూడా ఆ దేవతలను పూజ చేస్తూ భిన్న భిన్నంగా ఉన్నారనే భేద దృష్టి తర్వాత దేవతను పూజ చేసి ఆ ఫలాన్ని పొందేసి మనం ముందుకు సంసారంలో ముందుకు వెళ్ళిపోవాలనే ఈ రకమైన సంసార దృష్టి తర్వాత దేవతాప్రసాదస్య అకించకరత్వాత ఇప్పుడు దేవతను పూజ చేశారు సంతానాన్ని కోరి దేవతను పూజ సంతానం కలిగింది వీడు ఆ సంతానం కలిగిన రోజు నుంచి వీడు కాటికి పోయే వరకు ఆ సంతానంతో దుఃఖాన్ని అనుభవిస్తాడు ఇప్పుడు ఈ దేవత యొక్క అనుగ్రహంలో వీడికి ఉపకారం జరిగినట ఆ ఉపకారం అమెరికాలో ఉంటారు కొంతమంది యంగ్ పీపుల్ ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు ఎన్నో కష్టాలు కొడుతూ ఉంటారు అక్కడికి హెచ్ వన్ వీసా మీద వస్తారు ఆ హెచ్ వన్ వీసా వాడు జీతంలో సగం పుచ్చుకుని సగం వీడి చేతిలో పెడుతూ ఉంటాడు వీడి వీస వీడి పాస్పోర్ట్ వీడి చేతికి ఇవ్వడు వీడు అక్కడ ఒక స్లేవ్ లాంటి బతుకు బతుకుతూ ఉంటాడు వాడు స్వామీజీ ఇలాంటి కష్టాల్లో ఉన్నామని నాతో చెప్తే నేను చాలా బాధపడతాను అయ్యో పాపం నాకు శాతం ఆయన సహాయం ఏదో చేయడానికి ప్రయత్నిస్తాను వీడు వీసా కోసం ఇక్కడ పూజ చెయ్యని పూజలు నేను అడిగాను కూడా ఎరా వీసా కోసం నువ్వు ఏం పూజలు చేశాడు వాడు ఎన్నెన్నో పూజలు చేసి వీసా తెచ్చుకుని అక్కడికి వచ్చి నడకాన్ని అనుభవిస్తున్నాడు ఇప్పుడు వాడికి ఆ దేవతలు వాడిని అనుగ్రహించినట్టే వాడిని ప్రభుల్లో పెట్టినట్ట అసలు ఈ వేసా రాకపోతే ఏ సమస్య ఉండేది కాదండి దీంట్లో అనవసరంగా ఇరుక్కుపోయానని అనుకునేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు పెళ్ళి ముహూర్తం పెట్టి ఎన్నెన్నో ఆడావిడిగా చేసుకునే ఆ తర్వాత బతుకున్నంతకాలం నరకాన్ని అనుభవించిన వాళ్ళు ఉన్నారు పురుషులు కానీ స్త్రీలు కానీ కాబట్టి దేవతాప్రసాదము అన్నది అది అకించిత్కరము దేవతా ప్రసాదాన్ని ఇచ్చిన పశు సంపద కోసం ఒకడు యజ్ఞం చేశాడు పశువులు వచ్చాయి ఈ పశువులతో సుఖపడతాడా దుఃఖపడతాడా ఓ నాలుగు గర్రెలో ఏవో వచ్చారు కూడా అది సుఖమా దుఃఖమా కాబట్టి అన్నది కూడా అది కూడా వీడిని సంసారంలో తోసేసీదే తప్ప సంసారం నుంచి విముక్తి ఎలా ఇస్తుంది కాబట్టి సో అగ్నియాది దేవం ఏకైకం మన్యమానా తన్న తథా విద్యాత్ అని శంకరులు అంటున్నారు అగ్ని వరుణుడు ఇలాంటి దేవతలందరూ వేరువేరుగా ఉన్నారని వీళ్ళు ఈ దేవతాకాండీలు అంటున్నారు ఆ విధంగా తెలుసుకోకూడదు ఆ విధంగా ఉపాసించకూడదు ఈ దేవతలందరూ ఒకే సర్వేశ్వరుని యొక్క అంగములు ఆ సర్వేశ్వరుడు మీ హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు కాబట్టి ఆత్మ తప్ప మిగిలిన సర్వము కల్పనయే దేవతావాదాన్ని కొట్టిపారు సార్ తర్వాత నేను దేవతావాదాన్ని మరీ ఎక్కువగా తిరస్కరించాను అనుకుంటున్నారా ఏమో నాకు తెలీదు ఏం చేయను నేను అక్కడ ఉన్న వాక్యాలన్నీ నీ ముందు పెట్టాను నా నేను కూడా ఏమనుకున్నానంటే దేవతని దేవతలు వేరువేరుగా ఉన్నారని ఎప్పుడూ అనుకోకూడదు ఇప్పుడు సూర్యుడికి నమస్కారం పెడుతున్నారనుకోండి నేను సూర్యోపాసకు నాన్న అనుకోకూడదు సూర్యమండలాంతర్గతమైన ఈశ్వరుని ఉపాసన చేస్తున్నా గంగలో స్నానం చేస్తుంటే గంగ రూపంగా ఈశ్వరుణ్ణి ఉపాసిస్తున్నాను చంద్రుడికి దండం పెడుతుంటే చంద్రుడి రూపంలో ఈశ్వరుణ్ణి ఉపాసిస్తున్నాను ఒక చిన్న పిల్లవాడికి ఏదైనా చాక్లెట్ ఇస్తే ఆ పిల్లవాడి రూపంలో ఈశ్వరుని ఆరాధిస్తున్నాను ఒక బిచ్చగాడికి ఒక రూపాయిస్తే ఆ బిచ్చగాడి రూపంలో ఈశ్వరుణ్ణి నేను ఆరాధిస్తున్నాను అలాగా అలాగ ఇషావాస్యమిదం సర్వం అలా తెలుసుకోవాలి కానీ దేవతలు ముక్కలు ముక్కల కింద పెట్టుకుని ఈ దేవత వల్ల ఈ ఫలం ఆ దేవత వల్ల ఆ కోరిక తీరుతుంది అనేటువంటి కామ్యకర్మలు ఏవైతే ఉన్నాయో ఈ కామ్యకర్మల బేసిస్ మీద దేవతారాధన అనేది ఏదైతే విత్సలవిడిగా సమాజం అంతా కూడా నడుస్తోందో దానిలో అనేక దోషాలు ఉన్నాయి తర్వాత మీకు ఇంకొకటి చెప్పంటారా వీడు కన్వర్ట్ అవ్వడానికి కూడా ఇది కొంతవరకు సమస్య ఇది కొంతవరకు కారణం అవుతుంది ఎందుకంటే వీడు ఏం చేస్తాడంటే ఏదో రోగం వస్తుంది రోగం వస్తే ఏదో హనుమంతుని దేవాలయానికి వెళ్తాడు రోగం తగ్గదు అక్కడ ఆ వెస్ట్ గోదావరిలో ఒక క్రిస్టియన్ మిషనరీ ఒకడు ఉన్నాడు వాడు ఇస్తాడు మంత్రించి కొబ్బరి నూనె ఇస్తాడు ఏమిటి మంత్రి ఇస్తాడు మంత్రాలు లేవు కదా క్రిస్టియానిటీలో అయినా కూడా వాడు క్రిస్టియన్ మంత్రం ఒకటి పెట్టి కొబ్బరి నూనె ఇస్తాడు ఆ కొబ్బరి నూనె తెచ్చుకుని రాసుకుంటాడు వీడు తగ్గుతుంటే ఎందుకు తగ్గిందో తగ్గింది తగ్గితే వీడు ఏం చేస్తాడంటే క్రీస్తు దేవతని మత మార్పు చూడండి దేవతావాదంలో వచ్చినటువంటి పెద్ద సమస్య వెంకటేశ్వర స్వామి నా ముడు ముడుపు కడతాడు కోరిక తీరిస్తే వెంకటేశ్వర స్వామి లేదు మరి అమ్మకి మా మేరీ మాతను ఉంది గుణదల్లో అక్కడ ముడుపు కడితే కోరిక తీరిందనుకోండి వాడు ఇంక మళ్ళీ అక్కడే ముడుపు కడుతూ ఉంటారు మన వాళ్ళు చాలామంది దర్గాలకు పోతూ ఉంటారు హిందువులే దర్గాలకు పోతూ ఉంటారు ఎందుకు పోతారంటే దర్గాకి వీడు ఏదో వీడి ప్రారంభం బాగుండి ఆ దర్గాకి వెళ్ళినప్పుడు వీడి కోరిక తీరింది కాబట్టి ఇంకా దర్గాలు కొడుతూ ఉంటాడు ఈ విధంగా దేవతను కోరిక తీర్చేసుకోవటం ఆ విధంగా ఆ దేవతావాదాన్ని నిర్మాణం చేసి పెడితే దానిలో ఉండేటువంటి దానిలో ఉండే హోల్స్ ఇన్నీ అన్ని కావు అనేక సమస్యలు ఉదయిస్తాయి ఇటువంటి కోరిక తీర్చడం కోసం దేవతావాదాన్ని శ్రీకృష్ణుడి గీతలో ఖండించి పెట్టాడు దాన్ని ఆయన అంగీకరించలేదు వేదవాదరతా పార్థ అంటో చాలా పరుషమైన పదకాలంతో ఖండించారు నాణ్యదస్థితి వాదిన అంట ఆయన ఏమన్నాడంటే అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి కర్మఫలాన్ని ఈశ్వరునికి సమర్పించి నీ కర్తవ్య కర్మను నువ్వు అనుష్ఠించు వీడు కర్తవ్య కర్మానుష్ఠానం చేయడం మానేసి దేవతావాదాన్ని పట్టుకుని ఈ దేవత ఆ దేవత అంటూ ఉంటాడు సో అని దేవతావాదాన్ని ఖండించారు అంటే ఆ సందర్భంలో ఖండించే ఇంక మళ్ళీ మొహమాటం ఎందుకు లేండి కానీ